ఇస్లా గత పాఠంలో మనం కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకున్నాము అల్లా అంటే ఎవరు ఇస్లాం అంటే ఏమిటి అల్లా ఎవరి దేవుడు ఇస్లాం ఎవరి కొరకు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మరియు పురాణ గ్రంథం ఎవరి గురించి అవతరించబడ్డాయి ఈ విధంగా అయితే ఈరోజు అల్లా యొక్క దయవల్ల ఇస్లాం ధర్మం సత్య ధర్మం ఈ ధర్మాన్ని స్వీకరించిన వారిపై లేదా ఈ ధర్మంలో పుట్టినప్పటికీ ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని సరి విధంగా అర్థం చేసుకుని ఆచరించడం మొదలు పెడతారో అప్పుడు వారిపై కష్టాలు ఎందుకు వస్తాయి అర్థమైందా ఎందుకంటే ముందు టాపిక్ నుంచి మంచిగా అర్థం చేస్తున్నారంటే దానికి సంబంధించిన వివరాలు మంచిగా అర్థమవుతూ పోతాయి ఇస్లాం స్వీకరించిన వారు గాని లేదా ముస్ పుట్టినప్పటికీ ఇస్లాంను అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితం గడుపుదామని ఎప్పుడైతే ఆచరణ ప్రకారంగా ఒక ముస్లిం జీవించడం మొదలు కొన్ని ఆపదలు కొన్ని కష్టాలు కొన్ని రకాల ఇబ్బందులు ఏదైతే ఎదురవుతాయో ఇలా ఎందుకు అవుతాయి అయితే మహాశివులారా ముందు ఒక విషయం మనం గమనించాలి అదేమిటంటే ఏ విషయం ఎంత క్వాలిటీ గలది ఏ విషయం ఎంత విలువ గలది ఏ విషయం ఎంత ప్రాముఖ్యత గలదిగా ఉంటుందో దానికి కొన్ని రకాల ఆపదలను ఇబ్బందులను కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇందులో అనుమానం లేదు అసలు మానవ జీవితమే ఇహ లోకంలో స్వరగం కాదు ఇహ లోకం పరీక్షాస్థలం అయ్యుకు వాస్తవానికి జీవితాన్ని మరణాన్ని పుట్టించింది మిమ్మల్ని పరీక్షించడానికై ఏ విషయంలో పరీక్ష అయ్యుకుం అమలా మీలో అతి ఉత్తమమైన ఆచరణ అతి ఉత్తమమైన సత్కార్యాలు ఎవరు చేస్తారు అనేదే పరీక్షించడానికి ఈ లోకంలో మీకు మిమ్మల్ని పుట్టించడం జరిగింది అయితే ఈ ముఖ్య విషయం తెలుసుకున్న తర్వాత మన జీవితం ఇహ లోకం పరీక్ష స్థలం ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ పరీక్ష మొత్తం జీవితం కేవలం కష్టాలే కాదు మనం ఆరోగ్యంగా ఉండడం ఇది కూడా ఒక పరీక్షనే మనం ధనవంతుడుగా ఉండడం ఇది కూడా ఒక పరీక్షనే మనకు అన్ని రకాల సౌకర్యాలు ఈ జీవితంలో లభించాయి అంటే ఇది కూడా పరీక్షయే కేవలం రోగాలు ప్రజల నుండి మానసికంగా ఆర్థికంగా శారీరకంగా బాధించబడడం దౌర్జన్యం చేయబడడమే కష్టాలు పరీక్షలు కావు మనం లో ఉన్నా దుఃఖంలో ఉన్నా కలిమిలో ఉన్నా బలి మనం ఏ స్థితిలో ఉన్నా గాని మన బిలూకు బిషర్రి కాని సుఖంలో కూడా మనం పరీక్షించబడుతున్నాము అన్న విషయాన్ని చాలా తక్కువ మంది గ్రహిస్తారు చాలా తక్కువ మంది గ్రహిస్తారు అందు గురించే ప్రళయ అల్లాహు తాలా మనల్ని ప్రశ్నించే ప్రశ్నలు అయితే ఉన్నాయో వాటిలో మనకు ఇచ్చిన జీవితం మనకు ఇచ్చిన యవ్వనం మనకు ఇచ్చిన డబ్బుధనం మనకు ఇచ్చిన జ్ఞానం వీటన్నిటి గురించి కూడా ప్రశ్నించబడుతుందా లేదా ఇంతకుముందు కూడా ఒక సందర్భీన్నాము అయితే మను సత్య మార్గం మీద సుఖము ఉండాలి అని భావించడం ఇది సరైన మాట కాదు కానీ ఒక విషయం గమనించాలి ఒక విషయం గమనించాలి అదేమిటి విశ్వాసులకు सत्कार इना दिन तरवा कष्ट रुख अलाह तसास्ता अभी व अल बलो दिन प्रकार ఉదాహరణకు ప్రవక్తల ఉదాహరణలు అల్లా యొక్క మనం అంటామో ప్రవక్తలు ప్రవక్త తర్వాత వచ్చిన కాలంలో వదిలేసి ఇంచుమించు ఒక ప్రవక్త మహం తర్వాత ఏడు సంవత్సరాలు దాటిన వారి యొక్క ఉదాహరణ మీ ముందు పెడుతున్నాను షేఖుల్ ఇస్లాం ఇమాబుల్ సైనియాలు ఆయన అల్లాహత ఎంత గొప్ప మేధావి ఎంత గొప్ప పండితుడు తాలా ఆ కాలంలో ఆయనకు కేవలం ఇస్లాం ధర్మంలోనే కాదు యూద ధర్మం క్రైస్తవ ధర్మం వారికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా ఎంతో లోతుగా తెలుసు ఆయన తన కాలంలో ముస్లింలలో దుర్మార్గా గురి అయిన ఎన్నో వర్గాలు ఉన్నాయి కదా సమాధుల పూజ ఇంకా వేరే వేరే వేరే ఎన్నో అలాంటి వారిని వారి వైపు నుండి కూడా ఎన్నో రకాల కష్టాలు వచ్చాయి అంటే స్వయంగా ముస్లింల వైపు నుండి అంతేకాకుండా యూదవ క్రైస్తవుల వైపు నుండి కూడా మరియు నాసికుల వైపు నుండి కూడా ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది చివరికి ఆ కాలంలో ఉన్న ముస్లిం రాజు ఆయన్ని ఊరు నుండి బయటికి తీయడం జైలులో వేయడం ఇలాంటివి కూడా ఎన్నో జరిగినవి అయినా ఆ అన్ని కష్టాలు అన్ని రకాల బాధలు ఎదుర్కొంటూ ధర్మ ప్రచారం ధర్మంపై ఆచరించడం మరియు చివరికి అతని బాధించిన వారి గురించి మేలు కోరడం ఎవరైతే వారిని హింస దౌర్జన్యాలకు గురి చేస్తున్నారో వారి గురించి కూడా చెడు కోరకుండా వారి గురించి క్షేమం కోరడం వారి గురించి స్వర్గం కోరడం ఒక సందర్భంలో ఏమంటారు తెలుసా నా శత్రువులు నన్ను ఏ రకంగా బాధించాలని తలుచుకుంటున్నారు ఒకవేళ వారు నన్ను జైలులో వేశారంటే ఖైదీలో ఖైలిలో వేసారంటే అది నా గురించి ఏకాంతం అంతకంటే మంచి స్థలం అల్లాను గుర్తు చేయడానికి బిగిరి చేయడానికి ఇంకా వేరే ఏముంటుంది ఒకవేళ నన్ను నా స్వగ్రామం నుండి తీసేశారు ఎక్కడన్నా పోయి ఉండుపో అన్నట్లు ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది ఇది నా గురించి ఒక టూర్ లాంటిది ఒక ప్రయాణం లాంటిది ఒకవేళ నన్ను చంపుతాము నన్ను హత్య చేసేస్తాము అని అనుకుంటే ఇంతకంటే మరి గొప్ప విషయం ఏంటి ఇది నా గురించి షహాదత్ అల్లా మార్గంలో अल्ला धर्मा धर्म प्रचार इंका गोपर ला मंदर्भ वास्तवा बहुश अलाखाव स्वर्गम का स्वर्गम सुखम पाव आ శిశువుల్లో స్టూడెంట్స్లలో ప్రతి గాంచిన ఒక స్టూడెంట్ ఆయన తన కాలంలో కూడా ఒక పెద్ద ఇమాం అయ్యారు ఇమాం ఇం అల్ ఆయన ఏమంటారు మాపై ఏదైనా కష్టాలు ఆపదలు ఇబ్బందులు వచ్చాయి అంటే మాకంటే ఎక్కువ కష్టాలు వచ్చిన మా గురువు గారిని చూసి మేము మాకు ఇంకా అంత ఏం కష్టాలు లేవు కదా అని తృప్తి చెందేవారి ఈ ఇద్దరి ఉదాహరణ పెట్టారు అల్లా డైరెక్ట్ సాయం దొరుకుతుంది కదా వాళ్ళు ఎట్లైనా భరించుకుంటారు అని కొందరు ఇలాగే సమాధానాలు చెప్పుకుంటూ తమ గురించి పెంచుతా మాతో కాదు అన్నట్టుగా చెప్తారు హేరు విన్నారా మీరు సామాన్యంగా కొన్ని దేశాల్లో హంబలి ఫిర్తా అని ఒకటి ఫేమస్ ఏదైతే ఉందో ఆయన వైపులకు అంకితం చేయబడింది ఆయన దానికి ఎలాంటి సంబంధం లేని వారు అది వేరే విషయం అహమది హంబర్ రేమతుల్ అలీ గారు ఒక విషయంలో ఆయన్ని ఎంత కుట్టడం జరిగింది అతనిపై ఏదైతే కురిపించేవారో అది చూసిన ఒక వ్యక్తి ఏమంటున్నాడు ఒకవేళ అలాంటి ఒక దెబ్బ ఏనుగ పై కొట్టేదింటే అది భరించేది కాదు కాని ఇవాం అహ్మద్ బిన్ అంబల్ అది ఆయన ఎలా భరించేవారో అల్లా అతనికి ఎలా శక్తి ఇచ్చేవాడో అది అల్లాకే తెలుసు అతని కొడుకు అబ్దు తన తండ్రి అహ్మద్ను చూశారుంటే అప్పుడు మా తండ్రి అల్లా <tles> देश द మామూలు దొంగ కాదు ఏమంటారు ఇంక తెలుగు పదం ఉన్నది ఆ చెడ్డ మనిషికి మీరు వెంటగా అవును బిడ్డ నేను జైల్లో ఒక సందర్భంలో నాపై ఏ హింస దౌర్జన్యాలు జరుగుతున్నాయో వాటిని చూసి ఒక సందర్భంలో నా వెనుక వచ్చి నా వీపును తట్టి అహ్మద్ కదా అంటే అవును అతను నిన్ను ఇంతకను ఎందుకు అని నన్ను అడిగారు అడిగాడు అడిగితే నేను ఉన్న సత్య విషయం అతనికి చెప్పాను అల్లా విషయంలో అల్లా యొక్క మాట మీద నేను ఏ నిలకడతో ఉన్నాను అందు గురించి నన్ను వారంటారు ఇది ఇది కాదు నన్ను ఇంత ధనం బాధిస్తున్నారు కొడుతున్నారు అని నేను చెప్పాను గతడేం చెప్పాను తెలుసా నాకు ధైర్యం ఇచ్చాడు చెప్పాడు నేను దుంగతనం చేస్తున్నాను నాకు తెలుసు ఇది చెడ్డ కార్యం నేను దాన్ని వదిలికోలేకపోతున్నాను నేను ఎన్ని సార్లు జైల్లోకి వచ్చాను ఎంత శిక్షించబడ్డాను అయినా కాని దీన్ని వదలడం లేదు తెలుసు ఇది నాకు ఇది చెడ్డ పని అని కానీ జాగ్రత్త నీవు అల్లా విషయంలో ఇంత బాధించబడుతున్నావు అంటే సుమా ఎప్పుడు కూడా ఈ పెద్దలకు ఈ శిక్షకు భయపడి నువ్వు వెనుక తిరగద్దు అని అతడు చెడ్డ పనే చేస్తున్నాడు కాని నాకు అతడు చెప్పింది ఒక ధైర్య సాహసం యొక్క మాట నువ్వు నిజంపై ఉన్నావు ధర్మంపై ఉన్నావు సత్యంపై ఉన్నావు చూడు సుమా నువ్వు ఈ శిక్షలకు భయపడి వెనుక తిరగవద్దు అన్నటువంటి ధైర్యం నాకు చెప్పాడు సోదరులారా శిక్ష కష్టాలు ఆపదలు ఎలాంటి వస్తున్నాయి దాన్ని మనం ముందు చిన్నగా అంచనా వేసుకునే ప్రయత్నం చేయాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది మనం మనపై వచ్చి ఆపదలు వాటిని సరిగా ఏమంటారు ఆపదలు ఏ కష్టాలు మనపై వస్తున్నాయో వాటి గురించి మనం సరి అయిన జ్ఞానం వాటి గురించి సరి అయిన విధంగా అంచనా వేయడం అనేది మన దగ్గర లేకుంటే ఒక్కోసారి అది రవ్వంతను కూడా కొండంత చేయడం ఒక సామెధి ఉంది కదా అలాగా చిన్న కష్టం కూడా మనకు చాలా పెద్దగా కనబడుతుంది కానీ कष्टी सामधान उसी वारी पर्वता हिंसा दौर्जन वीडी వారిలో ఏ మాత రవ్వంత కూడా అవి కదలించలేకపోయింది అనువాదంతో చదివారంటే అల్లాహాసు ఎంత మంచి విషయం అక్కడ మనకు బోధపడుతుందో చిన్నగా గమనించండి అల్లా తన ఏమంటున్నాడు విశ్వాతు లారా కురిసిందో ఒకసారి దాన్ని మీరు గుర్తు చేసుకోండి నలువైపుల నుండి సైన్యాలు మీపై వచ్చి పడ్డాయి నలువైపుల నుండి సైన్యాలు మీ వైపు నుండి మీపై వచ్చి పడ్డాయి వారందరితో ఎదుర్కొనే శక్తి మీలో లేకుంట్ మేము తీవ్ర గాలిని తుఫాను గాలిని వారిపై మేము కూడా కొన్ని ఏమేమి చూస్ చేస్తూ ఉన్నారో ఆ మీరు సందర్భంలో అదంతా కూడా అల్లా చాలా సూక్ష్మంగా చూస్తూ ఉన్నాడు ఆ సైన్యాలు అంటే ప్రతి నగరంలో ఒక వైపున పైభాగం ఇటు కింది నుండి ఇటు మీది నుండి అనుకుంటాము కదా ఆ రకంగా నేను చూస్తున్నాము ఒక అర్థం కాకుండి అటువంటి పరిస్థితి మీ గుర్తు వరకు వచ్చేసాయిన బిల్లా చివరికి అల్లా విషయంలోనే రకరకాల అనుమానాల్లో మీరు పడ్డారు ఆ సందర్భంలో विश्वास गश्वास पै लेको अटे मुनाफेटी وانشكولو وارو يماننارو وإذ يقول المنافقون آس اندربم لو منافقلو وانشكولو كپتا وشواصلو اننارو والنزين فيقلو بهم مرد مريو مريو يبني هروداياللو روغم ونن دو وارو انكتشار وارو وشواصلو وارو وشواصلو وشواصلو وشواصم بلنگ لے گا پوڑم మా వంచకులు మరియు తమర హృదయాల్లో రోగం ఉన్నవారు ఇక వారు అంటే ఈ మునాఫిఫీన్లు ఇంకా ఏమేమన్నారు ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కానీ ఆ తర్వాత అల్లారీ విశ్వాసు ఆ సందర్భంలో అంత తీవ్రమైన కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎవరైతే నిజమైన విశ్వాసులుగా ఉండినారో వారేమన్నారు ఆయత్ నంబర్ ఇరవై రెండులో అల్లా ప్రస్తావించాడు కానీ ఎప్పుడైతే విశ్వాసులు ఆ సైన్యాలను చూశారో పాలు వాగ్దానం అల్లా చెప్పిన మాట సత్యం ప్రవక్త కూడా సత్యం చెప్పారు ఈ విషయం వారి యొక్క విశ్వాసాన్ని మరింతగా పెంచినది మరింతగా వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేసింది అయిపోయారు మా విశ్వాసంలో ఉన్న బలహీనతలను నీవు నీ దటాక్షలతో దూరం చేసేవో అల్లా ఈ ప్రపంచంలోని ఈనాటి కష్టాలు ఏదైతే మేము ఎదుర్కోలేకపోతున్నామో వాటిని ఎదుర్కొనే అటువంటి బలమైన విశ్వాసం మాకు ప్రసాదించు అల్లా ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ ఆయన మీరు చదువుకోండి వాటి యొక్క అనువాదం విశ్వాసలకు అల్లా యొక్క సహాయం ఎలా అందింది చెప్పే విషయం ఏంటంటే మనం కష్టాలతో భయపడకుండా వచ్చే ఆపదలతో భయపడకుండా మనం వాటి ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండి అల్లాతో బలం కోరుతూ ఉంటారు చూస్తే గనకా మన బ్రో స వారి కంటే ఎన్నో వేల సంవత్సరాల కిరితన సంగతి ఉన్నది చాలా తక్కువ విశ్వాసులు కానీ ఏమంటున్నారు ఉండపోత వర్షవేలా కురుస్తుందో ఆ విధంగా మాలో ఓపిక సహనాలు కురిపించు మేము అన్ని రకాల కష్టాలను ఎదుర్కోవడానికి అంతటి బలమైన మరి మా కాళ్ళు కదలకుండా మా పాదాలు జరగకుండా విశ్వాసంపై స్థిరంగా ఉండే అటువంటి బాధ్యం ప్రసాదించు ఇక సామెతను చిన్న ఉదాహరణ మరికొన్ని మన ప్రభుత్వ జీవిత చరిత్ర కూడా ఒకవేళ మనం చదివితే వారిని కూడా శారీరకంగా వాదించడం జరిగింది ఎలా శారీరకంగా పళ్ళు ప్రవర్త సరసల వారి ఇంకా ముఖంపై కూడా శరీర భాగాలపై ఇరుమ దిన వచ్చిన తర్వాత యుద్ధ సమయంలో మక్కల ఉన్నప్పుడు కూడా వచ్చి పడగొట్టే ప్రయత్నం చేయడం సచితాలో ఉన్నప్పుడు కచ్చి ఇంతో బరువైన వస్తువులు వేయడం ఇంకా నానా రకాలుగా శారీరకంగా అంతేకాకుండా మక్కా నుండి తాయికు వెళ్ళినప్పుడు మక్కాలో మరోసారి రాకుండా ప్రయత్నం చేద్దాము అని కూడా ఎంతో కోలుకున్నారు చివరికి హిజరత్ మనసపోయే రాత్రి अंदरू। ये ये ये हत्या हत्या दू तो अंदर नी। एक वंशं पै अत हत्या पैमाण हत्या प्राया पड़कूद अंदरता हत्य चेयर प्रयत्च मदीना तरह इलामी सामराज्य तरह सुखम लेकु आई ఈ వంచకులు ప్రవక్త సలహీ వారి యొక్క భార్య పై కూడా బాధించారు కలిగే విధంగా చేశారు అయితే సోదరు ఆ సందర్భంలో ఎలాంటి సమాధానం ఎలాంటి ఓపిక ఎలాంటి సహనం ఎలా వారిని ఎదుర్కొన్నారు ప్రవక్త గారు ఇవన్నీ మనం చదువుతూ ఉంటే మనకు ఇంకింత బలం కలుగుతుంది ఇంకింత మనకు బలం కలుగుతూ ఉంటుంది అందుగురించి చెప్పడానికి విషయాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో మన నమాజ్ విజనాడడం మహా పాపం అవిశ్వాసంతో సమానం అని విన్న తర్వాత ఇక నుండి నేను ఫజర్ నమాజ్ లో ఎప్పుడు కూడా వెనుక ఉండను అని పూనుకొని నమాజ్ కు రావడం మొదలు పెడితే ఎవరో కాదు ముస్లింలే ఆపే ప్రయత్నం చేస్తారు కొందరు జరుగుతుందా లేదా ఇది కూడా ఒక పరీక్ష ఏదో వేరే అవిశ్వాస కాదు ముస్లిం నమాజ్ కు లేస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతుంది లైట్ వేయడం ద్వారా తలుపు తీయడం ద్వారా చెప్పు లేచి పోవడం ద్వారా బట్టన్ మార్చుకుని వెళ్లే సందర్భంలో ఈ విధంగా उदेश वारी वारी लयत् अलाका मन वेरे रूम मार्च प्रयत्न चेयली दुला मन ఆచరించడం నుండి వెనక వెళ్ళకూడదు స్నేహితులు కలిసి కొందరు త్రాగేవారులా కొన్ని రాత్రుల్లో చెడు హానీలు తప్పు కార్యాలు అమ్మాయిలతో చేసేవారు కానీ వారిలో ఎవరికైనా ఒకరికి హిదాయి లభిస్తుంది సన్మార్గం లభిస్తుంది అతడు మాలో సార్గం లభించింది కదా అని వారు అతన్ని ఏమి ఎరకుండా వదిలేడానికి బదులుగా ఆహా ఇన్ని రోజులు మాతోని ఉండి ఇప్పుడు నీవు నీకు బుద్ధి పుట్టిందా ఇప్పుడు నువ్వు దారి మార్చుకున్నావా अंत मेम बुद्धि वारी साध्य प्रेम पूर्वक समाधान लेदा वारी दूरमी वारो संबंधी मन మన స్థానంలో స్థిరంగా అయ్యే వరకు వారి ఎదురు వారితో మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయాలి అతి ముఖ్యంగా ఏంటి మళ్ళీ మనం చెడు కార్యంలో పడకుండా మనకు మనం జాగ్రత్త పరుచుకోవాలి మరికొందరు సామాన్యంగా తోహీద్ పై ఉండకుండా షిర్క్ పనుల్లో బహుదైవారాధనలో సమాధి పూజల్లో పనుల్లో जीवित अल्लाकी प्रसाद अंदर रका सोदर ला इश गमी अदेमती मन दाम को संबंधी చాలా లోతుగా ఉండి ప్రతి ఒక్కరికి వారికి తగిన సమాధానం ఓపిక సహనాలతో ఇచ్చే శక్తి ఉంటే అంతటి గొప్ప సహనం ధైర్యం ఉంటే వారికి ఇచ్చే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒక సందర్భంలో వారు ఏం చెప్పారు మున్కరన్ మనీ ఒక ఇయర్ హుబియదిస్తా అల్లా కూడా సమీకమతి మనమోహన్ రెడ్డి ఎంతో వివేకంతో మంచి మంచి శక్తితో కాని లేదా మాట్లాడుతూ నోటి శక్తితో కాని చెడు రూపు మార్పి మంచిని తీసుకొచ్చే ప్రయత్నం చేయి కాని ఒకవేళ మన దగ్గర అంతటి జ్ఞానం లేకుంటే జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది కదా ఒకటి ఇది నిజము అని మనకు అర్థమైపోతుంది దానిపై మనం సాటిస్ఫాక్షన్ ఎంతో ఎంతో నెమ్మదిగా ఉంటాము నమ్మకం కలుగుతుంది మనకు కానీ ఇతరులను నమ్మించడానికి తగిన ఆధారాలు ఉదాహరణలు తగిన అక్కడ ఎలాంటి ఎవరికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది ఇతడు మనల్ని ఏదైతే అవహేళన చేస్తూ ఒక మాట అంటున్నాడో అది ఇతడు ఒక మాట ఏదైతే అంటున్నాడో అది రెండు సమానంగా ఉండవచ్చు కానీ వారి ఇద్దరు అర్థం చేసుకునే జ్ఞానాలు వేరు అతనికి ఒక రకంగా మనం జవాబు ఇతనికి ఇంకో రకంగా జవాబు అట్లా కూడా అవసరం మరికొందరికి అతడు మనని అవహేళన చేస్తూ ఏదైతే ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతున్నాడో మనం ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి ఇంకో టాపిక్వచ్చు అంటే ఎన్నో రకాలు ఉంటాయి అంతటి జ్ఞానం మన దగ్గర లేకుంటే అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళ మధ్యలో ఉండి వారి మాటలు వినుకుంటూ ఉండకూడదు ఎందుకంటే శైతాన్ కూడా మనం వెంట ఉంటాడు కదా మనల్ని ధర్మం నుండి దూరం చేయడానికి మన కాలు కాలు జారిపోయి మనం ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది దీనికి కొన్ని సందర్భాల్లో ప్రపంచ ఉదాహరణలు కూడా అవసరం ఉంటాయి కొన్ని సందర్భాల్లో లాజిక్ గా ఒకరికి చెప్పే అవసరం ఉంటుంది మరి సందర్భాల్లో ఆధారంగా చెప్పే అవసరం ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో సైన్స్ పరంగా నచ్చజెప్పే అవసరం ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో వారు ఏ విషయాన్ని నమ్ముతున్నారు దాన్ని బట్టి వారిని సరిదిద్దే అవసరం ఉంటుంది ఈ విధంగా సోదరులారా ముఖ్యమైన విషయం చివరికి చివరిలో చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం మన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి మన విశ్వాసం పెరగడానికి సత్కార్యాలు ఎక్కువ చేస్తూ ఉండాలి జ్ఞానం పెరగడానికి హజీ చదవాలి ప్రవక్త మరియు ప్రవక్తల మరియు సహాబాల యొక్క చరిత్ర చదువుతూ ఉండాలి కొంచెం లౌకిక జ్ఞానం సైన్స్ కు సంబంధించిన విషయాలు మన యొక్క విద్య ఎంత వరకు ఉందో జ్ఞానాన్ని పెంచుకునే అటువంటి మనలో కెపాసిటీ లేకుంటే చెడుకు దూరం ఉండాలి మమ్మల్ని ఎవరైతే చెడును చూసి ఆపే శక్తి వారిలో లేదో ఇది చెడు అని దానికి దూరంలో ఉండాలి లేకుంటే అందులో పడిపోయే భయం అనేది ఉంటుంది మరి ఇది విశ్వాసం యొక్క చివరి మెట్టు అందు గురించి ఈ చివరి మెట్టులో మనం ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడైనా జారి భయం ఉంటుంది అందు గురించి కొంచెం ఆ మెట్టును విశ్వాసాన్ని పెంచుకు ప్రయత్నం చేయాలి చెప్పుకుంటూ పోతే సరిపోతాయిలకడ కావచ్చు యాము సర్రి హృదయాలను తిప్పుతూ ఉండేవాడా్రిబన ఇలా పాహతి మా యొక్క హృదయాలు మళ్ళించు రకదామని మా పాదాలని విశ్వాసం స్థిరంగా వచ్చు ఈ విధంగా మనందరము కూడా దువాలు చేస్తూ ఉండాలి దానికి తగిన కొన్ని ఆయుధాలు ఆసనాలు సాధనాలు అంటే కులాన్ని ఎక్కువగా చదవడం సత్కార్యాల్లో ముందుకు వెళ్ళడం ఈ విషయాలు ఏదైతే చెప్పడం జరిగిందో వాటిని మనం అవలంబిస్తూ ఉంటే భాగ్యం ప్రసాదించుగాక జా వరహతుల్